హరి ఓం గణానా గణపతివామహే ఉపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆల శ్రంగోద సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పం వందే తుపరంపరా అద్వేష్టావూతాం మైత్ర నిర్మమో నిరహంకార సమదుఃఖసుఖీ మనం ఇంతవరకు భక్తి యోగము యొక్క థీరీని చూసాం థీరీ ఇప్పుడు ప్రాక్టీస్లోకి వచ్చాము అంటే భక్తి యోగము యొక్క స్వరూప స్వభావాలను చక్కగా పరిశీలించినాము నిర్గుణ ఉపాసన వర్షస్ సగుణోపాసన దాంట్లో ఉండే సూక్ష్మములైన భేదములను కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాము భక్తుల్లో మళ్ళీ సమర్థభక్తుడు అసమర్థ భక్తుడు సమర్థోసి అసమర్థోసి నీవు మయ్యేవో మన ఆధస్వ అని చెప్పి ఇది నీకు చేయటానికి నీకు సమర్థత లేకుంటే అసమర్థుడవైతే అసమర్థుడవయ్యే పక్షంలో నీకు ఇంకొక ఆప్షన్ డిఫరెంట్ ఆప్షన్ ఆ రకంగా చతుర్థపక్షం కర్మఫల త్యాగము కాబట్టి సమర్థభక్తుడు అసమర్థభక్తుడు దాంట్లో ఉండేటువంటి సూక్ష్మమైన భేదములు చూసినాము అంటే అలాగే కేటగిరీ చేశారనే అభిప్రాయం కాదు అభిప్రాయం ఏమంటే మనలో ఏదైనా కొంత అసమర్థత ఉన్నప్పటికీ మనం క్రమక్రమంగా ఈ అసమర్థతని సర్దుబాటు మనం ముందుకు సాగాల్సి ఉంటుంది అంటే ఆ కూడా కర్మఫల త్యాగంతో మొదలుపెట్టి కర్మఫల త్యాగాన్ని అనుష్ఠిస్తూ తర్వాత మత్కర్మ పరమత్వాన్ని అలవరుచుకుంటూ ఆ తర్వాత అభ్యాసయోగాన్ని కూడా అనుష్ఠించి మయ్యేవమున ఆర్ధస్వ అనే సర్వస్వార్పణ స్థితికి చేరుకున్నట్లయితే అక్కడికి జీవన్ముక్తుడైపోతాడు అనే అభిప్రాయం అదంతా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ భక్తి యొక్క స్వరూపాన్ని ఏదైతే మనం విశ్లేషణ చేసి ఉన్నామో ఆ భక్తి ఒక మనిషి జీవితంలో ప్రకటమైనప్పుడు ఎలా ఉంటుంది దీన్ని భక్త లక్షణములు ఏ భక్తుల యొక్క లక్షణములవి ఈ శ్లోకాల్లో చెప్పబోయేవి అంటే అసమర్థ భక్తుల లక్షణములు కావు సమర్థభక్తుల లక్షణములే ఎందుకంటే ఈ లక్షణములు భక్తాగ్రగణ్యుని ఎందు మీకు చాలా చాలా తేలికగా ఇవి దర్శనమిస్తాయి వీటిని సాధకులు సాధకులు అంటే అసమర్థభక్తులు అర్థం వాళ్ళు ఈ లక్షణాలను తెలుసుకుని వాటిని క్రమక్రమంగా తన జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవాలి అనే ఈ అంశము ఈ కారణంగా సమర్థభక్తుని యొక్క లక్షణము ఈ పైన ఎనిమిది శ్లోకాల్లో చెప్పబోతున్నారు పదమూడు నుంచి ఇరవై అంటే ఎనిమిది శ్లోకాలు ఈ ఎనిమిది శ్లోకాలు చాలా పవిత్రమైనవి అష్టాక్షర మహామంత్రం ఎనిమిది అక్షరాల మహామంత్రం ఉన్నట్టుగా ఎనిమిది శ్లోకాలు ఎనిమిది శ్లోకాల్లో ముప్పై లక్షణాలు చెప్పబోతున్నారు భక్తుల యొక్క లక్షణాలు ముప్పై ఈ ముప్పై మూడు అనే కూడా ఏదో విశిష్టత అవుతుంది సంఖ్య గ విశిష్టత చెప్పడం కూడా కలదు ఎలాగంటే దేవతలు ముప్పై రెండు ముప్పై మూడు కోట్లు అంటారు పురాణంలో అతిశయోక్తి ఉంటుంది ఒకటిని కోటి వేడు బలారా వారు రాజుగారు వంద కో తొంభై కోట్ల సంవత్సరాలు అంటే తొంభై ఏళ్ళు బతికారని అర్థం ఒకటిని కోటిగా చెప్పడం అన్నది కొంచెం పురాణ శైలి ఆయుధంగా ఉంటుంది అతిశయోక్తి ప్రధానంగా మొదలండి ఇప్పుడు దేవతలు ముప్పై మూడు కోట్లు ఉన్నా మనకేమో అభ్యంతరం లేదు దేవతలకి జనాభా సమస్య ఉండదు మనకు ఉంటుంది జనాభా సమస్య కానీ ముప్పై మూడు దేవతలు ప్రముఖమైన దేవతలు కాబట్టి ఇక్కడ కూడా భక్త లక్షణాలు ముప్పై మూడు అంటే ఓ లక్షణం ఒక్కో లక్షణం ఒక్కో దేవతని సూచిస్తున్నా అన్నట్టుగా ఇదికే ఇట్సే ఓ ఇన్సిడెంట్స్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ తర్వాత ఈ భక్త లక్షణాలకి ధర్మ్యామృతము అని శ్రీకృష్ణుడు పేరు పెట్టబోతున్నాడు ఆఖరి శ్లోకం అలాంటి పేరు పెడతాడు ధర్మ్యామృతము అని పేరు పెడతాడు అంటే ఇది ధర్మ్యము ఇది అమృతము ధర్మ్యము అని ఎందుకు చెప్పాడంటే లోకంలో ధర్మశబ్దానికి ఒక ప్రసిద్ధమైన అర్థము కలదు ఏంటైతే మీరు కర్మలు చేసినట్లయితే రుచువల్ దానిని ధర్మంగా పరిగణిస్తారు లోకం యొక్క తీరు మీరు ఏదైనా దేవాలయానికో ఎక్కడికో లేకపోతే నదీ తీరానికో వెళ్ళి కర్మలు చేస్తూ ఉంటే దానిని ధర్మంగా పరిగణిస్తారు మీరు ప్రశాంతంగా సౌన్యంగా ఉన్నారనుకోండి దాంట్లో ధర్మమే ఉంది అనే శంక కలిగే అవకాశం కూడా లేకపోవడం అలాంటి శంక ఉన్నట్లయితే మీరు ఆ శంకని పక్కన ఇది ధర్మము ధర్మము ధర్మమునకు కట్టుబడి ఉండేటువంటి లక్షణము ఇది ధర్మము ధర్మమునూ ఉన్నవి తప్ప ధర్మానికి దూరమైన అనుకుంటాం ధర్మము నేను చెప్పడానికి ఇంకో హేతు ఏమిటంటే సాధారణమైన లోకంలో రుచువల్ని ధర్మం అనుకోవడం ఒకటి ఉండదు అంతే కాకుండా డ్రెస్ ధర్మము డ్రెస్ తెల్ల వస్త్రాలు కట్టుకోవాలా ఎగవి కట్టుకోవాలా మంచి కట్టుకోవాలా ప్యాంటు కట్టుకోవాలి కట్టుకోవాలా షర్ట్లు వేసుకోవచ్చా వేసుకోకూడదా ఇప్పటికీ సౌత్ ఇండియన్ టెంపుల్స్లో షర్ట్లు లేకుండా పురుషులైతే షర్ట్ లేకుండా వెళ్ళి దర్శనం చేయడము అది ధర్మము అని ఒక కాబట్టి కాబట్టి డ్రెస్సు చుట్టూ ధర్మము అల్లుకుని సమాజ జీవితంలో ఇక్కడ డ్రస్సు గురించి ఒక్క మాట చెప్పడానికి దాంతో ఇది ధర్మం కాదేమో అనే శంక ఎవరికైనా ఉన్నట్లయితే ఆ శంక తక్కువ తర్వాత చిలకం చిలకం అంటే ము ముఖాన్ని పుట్టుకునే బొట్టు ఇది అడ్డంగా పెట్టుకోవడం ధర్మమా నిలువుగా పెట్టుకోవడం ధర్మమా అంటే ఒక పుస్తకాలే రాసి కూర్చుని అడ్డంగా పెట్టుకుంటే ధర్మం అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి కాదు అడ్డం కాదు నిలువు పెట్టుకుంటే ధర్మము ఇంకో కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలని ఫాలో అయ్యే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ద్వేషించుకుంటారు మానసికంగా వాచికంగా తిట్టుకుంటారు అప్పుడప్పుడు కథలు వడ్డు కొట్టుకుని కొట్టుకుంటాను అంత వైరుధ్యాలు ఉంటాయి కాబట్టి ధర్మము అంటే అటువంటి పరిభాష మీ మనస్సులో ఉన్నట్లయితే ఇక్కడ బొత్తు గురించి ఒక్క మాట చెప్పడానికి దాంతో ఇది ధర్మం కాదేమో అని భ్రమే వాళ్ళకైనా కలగచ్చు అందుకోసం శ్రీకృష్ణుడు దీన్ని ధర్మ్యము అని వర్ణించారు మాల ధర్మము మాల ధర్మము అనే అభిప్రాయం సమాజంలో మీకు బాగా లక్ష్టిగా ఉంటుంది ఇంకేతలే ధర్మానికి మేము కట్టుబడ్డ వాళ్ళము అని అనే అభిప్రాయం గల వాళ్ళు చాలామంది మాలను ధరిస్తారు మాల కూడా ఒకటి కాదు వెరైటీ ఆఫ్ మాలల్ని ఒకే వ్యక్తి రెండు మూడు నాలుగు మాలలను కూడా ధరిస్తారు నిజానికి ఇది మాలని ఒక పర్సనాలిటీని లోకానికి పరిచయం చేసేటువంటి ఒక చిహ్నంగా వాడతారు మాల మాట్లాడకుండానే ఎన్నెన్నో విషయాలని చెప్తుంది అన్నట్టుగా నన్ను వినియోగిస్తూ ఉంటాను సో ఈ మాల రుద్రాక్ష ఉండాలా తులసి ఉండాలా దీని మీద పెద్ద చర్చ రుద్రాక్ష మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళు తామసు తులసి మాలయే సాత్వికము అని కొంతమంది చాలా గట్టిగా ఈ రుద్రాక్ష ఇది అయోగ్యమైన మాల తులసి మాల అని గట్టిగా నన్నీ వాళ్ళు లేకపోలేరు ఇంకా రుద్రాక్ష అంటే అసలు మీకు రుద్రాక్ష పట్టుకుని దాన్ని మెడ వేసుకొని దాన్ని ఉంగరాటికి పెట్టుకుని దాన్ని చెవులకు పెట్టుకుని దాన్ని ముక్కుకు పెట్టుకుని దాన్ని పూజాగ్రహంలో పెట్టుకుని మీరు పూజాగ్రహం అంతా కూడా రుద్రాక్ష అలంకరించేసి మీరు జపం చేసుకుని చోటంతా చుట్టూ రుద్రాక్షమతో అలంకరించేసి మీరు అలా చేసేసినట్లయితే మీకు మోక్షమే ఇంకా ఆలస్యం లేదు మోక్షం వచ్చేస్తుందని చెప్పేటువంటి రుద్రాక్ష పీపుల్ అలా ఆలోచ ఇట్స్ ఎ బిగ్ ప్రాపర్టా అబౌట్ రుద్రాక్ష సేమ్ ఇస్ ది కేస్ విత్ తులసి ఈ రెండు చాలా మట్టు స్ఫటికం వాళ్ళు ఇంకొక అనుభవం ఉన్నారు ఇంకా వెరైటీ ఇంకో గ్రూప్ ఉంది మళ్ళీ ఏమిటంటే పద్మ పద్మ బీజముల మాల వెరైటీ పద్మాలలో బీజాలు ఉంటాయి ముందు ఉంటాయి ఉండుంటాయి నేనెప్పుడు పద్మాలన్నీ పీకి బీజాలు ఉన్నాయో చూడలేదు ఉండుంటాయి ఆ బీజాలకి చిల్లు పొడిచి మాల తయారు చేసినట్లయితే అది పద్మ బీజముల మాల నారద మహర్షి స్ఫటికమాల ధరిస్తాడు అని కూడా చెప్తారు కాబట్టి నారదుడు ధరించిందే నేను ధరిస్తాను అని కొంతమంది స్ఫటికమాలను ధరించటము కద్దు కాబట్టి సమాజంలో ధర్మము అంటే ఇటువంటి మాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ధర్మం అది నూట యాభై నాలుగు ఉండాలి దాని మీద బోల్డ్ అంత శాస్త్రం దానికి మేరు అని ఉండాలి మాల తిప్పేపు మేరుగు దాటితే పాపం వస్తుందని నరకంగా పడిపోతాడు అంటే ఇలాంటి చెప్పేటువంటి వచనాలకు కూడా లోటు లేదు ఉన్నాయి ఎటువంటి వచనాలు అసలు పాపం వీడు మాల వేసుకుని ఏదో మంత్రం చెప్పని చేసినందుకు సంతోషించాలి వాడిని పట్టుకుని నువ్వు మేరుగు దాటేవాడిని అరకంగా పడిపోతావు అంటే ఏ మాల లేకుండా రోడ్డునప్పుడు ప్రచారం చేసేవాడిని అయ్యాం కదా వాడి పరిస్థితి బెటర్ కదా వాడికి నరకంలో వీడి వాడి నరకంలో పడతాడో ఏమో తెలియదు కానీ వీడైతే ముందు వెళ్ళి నరకంలో పడతాడు చాలా దురదృష్టంగా అలా భయపెట్టేయడం జనాలని సో ఇటువంటి మాల చుట్టూ ఇలాంటివి ఎన్నో కాబట్టి ధర్మము అంటే లోకంలో ఇటువంటి దృష్టి ఉంటుంది ఇప్పుడు స్కూల్ డ్రెస్ ఉంటుంది చూడండి అఫలా నా స్కూల్ వాళ్ళు ఆ డ్రెస్సే వేసుకుంటారు నా ఇల్లు చిన్న పిల్లాడు వస్తూ ఉంటాడు చాక్లెట్ కోసం వస్తూ ఉంటాడు అడివాళ ఎల్లో డ్రెస్సులు వచ్చాయి చెమక్ చెమక్ ఎల్లో షత్తు నేను చూసి ఈ డ్రెస్ ఇంత గొప్ప డ్రెస్సు కుట్టించే ఏమిటది అడిగి లోపల ఏమి లేదు చాక్లెట్ ఇవ్వండి చాక్లెట్ ఇచ్చారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే స్కూలు ముద్ర ఉంది అలా స్కూల్ ఓహో ఇది స్కూల్ డ్రెస్ కూడా నేను నేను కాబట్టి అలాగే భక్తులకు కూడా స్కూల్ పిల్లలకి డ్రెస్ లేదా ఏదైనా ఒక డ్రెస్ ఉంటుందా ఏమో ఇక్కడ అలాంటి మాటలు అని చెప్పలేదు మిలిటరీ వాళ్ళకి డ్రెస్ ఉంటుంది సిఐఎస్ఎఫ్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి డ్రెస్ ఉంటుంది అలాంటి డ్రస్సు ఈ భక్తుల యొక్క గ్రూప్ కూడా ఏదైనా ఉంటుందా ఒక్క మాట కూడా లేదు ఇక్కడ దాంతో మీరు ఇది శాస్త్రం చెప్తున్నావా ఇది ధర్మం అవుతుందా కదా అనే శంక ఎవరికైనా వచ్చినట్లయితే అయ్యా మీరు శంకించటానికి ఏమీ అవకాశం లేదు ఇది ధన్యము అని చెప్పారు తర్వాత అమృతము ధన్యము మాత్రమే కాదు అమృతము కూడా అంటే మీరు ఏం చెప్పినట్టు ఇక్కడ ఇప్పుడు డ్రస్సు చెప్పలేదు చిలకం చెప్పలేదు మాల చెప్పలేదు ఇంకా భక్తి ఉంటే మీరు ఏం చెప్పారు అంటే చూడండి ఇక్కడ చెప్పే భక్తి ఇది ఆంతరిక లక్షణములని చెప్పారు హృదయంలో ఉండే లక్షణాలని చెప్పారు వీటిని ఇంగ్లీష్లో క్వాలిటీస్ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ అని అంటారు అంటే మీరు ఆలోచించి అలవరుచుకునే క్వాలిటీస్ క్వాలిటీస్ ఆఫ్ ది మైండ్ అంటారు ప్రేమరూపమైన లక్షణాలను క్వాలిటీస్ ఆఫ్ ది హార్ట్ అని అంటారు కాబట్టి వీటిని క్వాలిటీస్ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ వీటికి బాహ్యమైనటువంటి డ్రెస్తోటి దాంతో ఏమి సంబంధం లేదు వీటిని శరీర గుణములు అనడం కంటే ఇక్కడ చెప్పే గుణములను ఆ హృదయ గుణములు అని మీరు వర్ణిస్తే బాగుంటుంది కాబట్టి ఈ భక్తుడు వీడిని మరో భక్తులు మాత్రమే గుర్తుపట్టగలుగుతాడు ఎందుకంటే ఇక్కడ అసలు వేషం కానీ భూష అసలు ఏమి సందర్భము లేదు ఇవి హృదయ గుణములు ఆంతరిక గుణములు ఇది ఒక కాబట్టి ఇది ధర్మ్యము కాదేమనే శంకమే కక్షణం ఇక మరో విషయం జ్ఞాని అని ఒకడు ఉంటాడు ఆత్మజ్ఞాని వాడికి లక్షణాలు చెప్తారు చిత్రం ఏమంటే ఈ భక్తుని యొక్క లక్షణాలు ఆత్మజ్ఞానం యొక్క లక్షణాలు సంవాద రూపంగా మిల్జుల్ ఉంటాయి అవి వచ్చింది ఏదో కలిసిపోతావు అంటే ఇవి వెళ్ళి దాంట్లో కలిసిపోతాయి అన్నట్టుగా అంటే ఎలా ఉంటాయంటే ఏమండి ఈ భక్తి లక్షణాలు జ్ఞాన లక్షణములు సమానమేనా అన్నట్టుగా ఉంటాయి అవును సమానమేనా అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం కూడా ఎస్ సమానమే ఆ స్థితిలో ఈ లక్షణములు మనకి గోచరిస్తాయి తర్వాత ఈ లక్షణములకు అమృతము అని కూడా పేరు వెళ్ళబుట్టారు సాధారణంగా అమృతము అంటే రెండు రకాల పరిభాష గలదు మీరు కర్మ చేసినట్లయితే యజ్ఞ యజ్ఞాది కర్మలను చేసినట్లయితే స్వర్గాన్ని పొందుతారు స్వర్గంలో అమృతము అను అమృతాన్ని ఒక పొందవచ్చు దేవతలందరూ అమృతాన్ని పాలన చేశారు అప్పుడు సముద్రాన్ని మధించినప్పుడు వచ్చింది అమృతం విష్ణువు అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు ఆ అమృతాన్ని భద్రం చేసుకున్నారు ఇది మిగిలిన దాన్ని భద్రం చేశారు ఏదో సంథింగ్ లైక్ దాట్ కాబట్టి అమృతము లభించుకుని యజ్ఞం చేస్తే కర్మణ అమృతం ఇక జ్ఞానము ఆత్మజ్ఞానముంది దీని వాటేమిటి ఇది కూడా అమృతమే సో యజ్ఞాత్వ అమృతము స్మృతే అమృతమును పొందును అని మనకి వర్ణిస్తారు అంటే అమృతము అంటే మోక్షఫలము అమృతమే స్వర్గఫలము అమృతమే కాబట్టి ఇది ఈ భక్తి కూడా ఈ భక్త లక్షణమును కూడా అమృతము వంటివి అంటే అర్థమేంటి స్వర్గఫలమైన అమృతము ఇదే మోక్షఫలమైన అమృతము కూడా ఇదే అంటే అర్థమేంటంటే ఈ భక్త లక్షణములను అలవరుచుకున్న మహాత్ముడు సర్వో సర్వోత్కృష్టమైన శాంతిని ఆనందాన్ని జీవించి ఉండగానే ఇక్కడ అనుభవిస్తాడు సుమా జీవన్ముక్తుడై ఉంటాడు అని ఆ అమృత పదానికి అర్థం అటువంటి లక్షణములు ధన్యామృతం ఆ లక్షణములను మనకి శ్రీకృష్ణుడు ఇక్కడ బోధించబోతూ ఉన్నాడు వీటిని మనం పరిశీలించే ముందుగా శంకరుల యొక్క అవతారితని మనం చూద్దాం అత్ర ఆత్మేశ్వర భేదము ఆశ్రిత్యా విశ్వరూపే ఈశ్వరే చేత సమాధాన లక్షణ యోగ ఉ ఈశ్వరార్థం కర్మానుష్ఠానాదీక్ష ఆయన ఇంతవరకు గడచిన భక్తి యోగాన్ని కొంచెం సంగ్రహించి చెప్తున్నారు ఎందుకు అలా చెప్పడము రాబోయే భక్త లక్షణాలతో దానికి ఉండే సంగతి సంబంధాన్ని నిరూపించడం కోసం గడచిన భక్తి యోగ భాగాన్ని సంగ్రహిస్తున్నారు ఈ అధ్యాయంలో మనకి భక్తి యోగము చెప్పబడినది యోగ ఉత్త ఏమిటి భక్తి యోగము ఈశ్వరునియందు మనస్సును నీళ్లుపుట అది భక్తి యోగం ఈశ్వరునియందు మనస్సును నీళ్లుపుట చూడండి అంత మనస్సు చుట్టూ పరిభ్రమిస్తుంది కర్మకాండలో సర్వము దేహము ఇంద్రియములు కర్మేంద్రియములు కర్మేంద్రియములు ద దేహము మనస్సులదు మనస్సు యొక్క రోల్ చాలా తక్కువ ఉంటుంది అంటే మనస్సు అంటే జ్ఞానం యొక్క సందర్భం తక్కువ ఉంటుంది కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు జ్ఞానేంద్రియములు అంటే కన్ను చెవి అట్ని కూడా బాహ్యేంద్రియములు అని అంటారు ఈ పది బాహ్యేంద్రియములు వాటి ద్వారా నిర్వహించబడేటువంటి కర్మ దట్ దట్ ఈస్ ది ఎంటైర్ ఫోకస్ కర్మకాండ ఫోకస్ అలాగే ఉంటుంది మీ మనస్సు ఎలా ఉంది అన్నది ఎవరికే అక్కర్లా మంత్రం సరిగ్గా చెప్పేవా లేదా హోమ ద్రవ్యం ఆఫర్ చేసేవా లేదా అన్నదే ముఖ్యం తప్ప మీ మనస్సులో ఏముందన్నది అక్కర్లే ఎవరికే అక్కర్లా ఇంద్రాయ స్వాహ అంటాడు హోంతో అనాలి హోమం కరెక్ట్గా స్వాహ అన్నప్పుడు ఆ ద్రవ్యం అగ్నిలో పడాలి అదైన తర్వాత ఇంద్రాయ ఇదన్న మమా అని త్యాగం చెప్పాలి అదంతా కరెక్ట్గా ఉండాలి అంటే మంత్రం అంటే వాగేంద్రియం హోమం చేయడం అంటే కర్మేంద్రియం చెయ్యి చూడాలి చూసి చేయాలి కాబట్టి కన్ను అంటే బాహ్యేంద్రియములకే అక్కడ ప్రమేయం ఈ హోమం చేస్తున్నప్పుడు మీ మనస్సు ఎక్కడుంది దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ దట్ దట్ ఈజ్ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ దాన్ని ఎవడో దాని గురించి మాట్లాడరు మీరు ఎరుగుదురు కాబట్టి అది కర్మకాండ యొక్క తీరు తిన్నులు అలా ఉంటాయి వాళ్ళు మళ్ళీ మనస్సు ఎక్కడుంది అని అలా పెట్టుకుంటే వాళ్ళ కర్మ తేవలడు అది ముందుకు సాగదు అలాగా అసలే ముందుకు సాగితేనే అది తేవలడు దానితోటి మధ్యలో ఈ రకమైన చేతస్థం పెడితే అసలు మరీ నీరుగా అనిపోతుంది అది ముందుకు పోతడు కాబట్టి ఇలాంటి అడ్డు ఆటంకాలు ఉండదు అది కర్మాల నడుస్తూ ఉంటుంది కానీ భక్తి జ్ఞానము ఈ సందర్భంలో ఇక్కడంతా మనస్సు చుట్టూ పరిభ్రమిస్తుంది మీరు చేత్తో ఏం చేశారు ఇక్కడ ఎక్కడ అసలు చర్చ ఉండదు ఏ మంత్రాలు వల్లించారనేది చర్చ ఉండదు ఇక్కడంతా కూడా కేవలము మనస్సు యొక్క స్థితి ఎలా ఉన్నది భక్తి అంటే సమాజంలో ఒక అజ్ఞానం యొక్క విలాసం కనపడుతుంది నేను ఈవేళ ఇక్కడ క్లాసుకు రావడానికి ముందు టీవీలో ఎవరో ఒక ఆయన మంత్రం గురించి చెప్తున్నాడు మంత్రము ఆరోగ్యమో మంత్రం గురించి చెప్తో మీరు బీజ జపిస్తే మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది అని మొదలు మొదలు ఏమని చెప్పారు లవ్ అనే బీజ మంత్రాన్ని చెప్పారు లవ్ లకార అవకారా లవ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతో చేయబోతో ఈ బీజ జపించే ముందు ధ్యాన శ్లోకం ఒకటి అది మీరు చెప్పినా పర్వాలేదు చెప్పకపోయినా పర్వాలేదు అని ఏదో ఆ ధ్యాన శ్లోకం అది భైరవ చ అనేదో ఉంటుంది అది కూడా ఆయన సరిగ్గా చదవలేదు అయితే ఇంకో చిత్రం ఏంటంటే ఆ ధ్యాన శ్లోకం పూర్తయ్యేపటికీ ఆయన అంతకుముందు చెప్పిన బీజాక్షరం మర్చిపోయి లవం అనడానికి బదులుగా లమ్ అన్నమ్మా ఇప్పుడు ఇంతకీ ఆ బీజ మంత్రం లవమ్మా లమ్మా కొంచెం ఒక్కసారి ఇంటిగ్రిటీ ఉండద్దా చెప్పే దాంట్లో ఇప్పుడు లమ్ అనే బీజాక్షరం ఉన్నది లౌ అని ఇంకో బీజాక్షరం ఉండుంటుంది మరి ఇంతకీ ఏది లౌ అన లమ్ అన ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పాలి సరే ఈ లమ్ అనే బీజాక్షరాన్ని మీరు పదివేల సార్లు జపం చేయాలి మీకు బీజాక్షరం సిద్ధిస్తుంది ఫట్ ఎవర్ దట్ మీన్స్ ఫట్ ఎవర్ దట్ మీన్స్ అదొక ఎక్స్ప్రెషన్ అలా అంటారు మంత్రం సిద్ధించిందని అంటారు బీజాక్షరం సిద్ధిస్తుంది కాబట్టి మీరు ఈ బీజాక్షరం సిద్ధించాలంటే ఎలా జపం చేయాలన్నమాట లా లా అని పదివేలు సార్లు చేయాలి ఇప్పుడే నువ్వు లమ్మన్నావు మళ్ళీ ఇంతట్లోకి లా లా అంటావుంటాయా ఇంతది ఏమిటి బీజాక్షరం లవమ్మ గ్రిటీ సమ్ కాబట్టి సమాజం యొక్క తీరు తిన అలా ఉంటాయి దాంట్లో కరెక్ట్గా చెప్పిన సందర్భంలో కూడా లమ్ కరెక్ట్ లం పృథివీ తత్వాత్మికయే ఎంతో అలాంటి బీజాక్షరాలు ఉన్నాయి అది కరెక్టే కానీ అలా కరెక్ట్గా చెప్పిన సందర్భంలో కూడా మనస్సు ఎక్కడ నిలిచింది అనే దాని మీద ఇంపార్టెన్స్ ఉండదు నేరాజు ఇక్కడ భక్తి యోగం యోగ ఉక్త యోగాన్ని చెప్పారు ఆ యోగము యొక్క లక్షణం ఏమిటంటే చాలా బారాస్తారు శంకరులు ఇక్కడ ఈశ్వరుని ఎందు మనస్సును ఏకాగ్రం చేయవలేను అది ఇక్కడ చెప్పిన యోగం అయితే ఈశ్వరుడంటే ఎలా ఉంటాడు ఈశ్వరుడు విశ్వంటే ఈశ్వరుడు శంకరుడు ఇంటిగ్రిటీ చూసారా మీరు ఎలా ఉన్నాను పదకొండో అధ్యాయు చిట్ట చిగురును మొదలుపెట్టారు భక్తి యోగాన్ని పన్నెండు మనం చాలా శ్లోకాలు కవర్ చేసుకుంటూ వచ్చాం హీ మెయింటైన్స్ దట్ దట్ ఇంటిగ్రిటీ ఆఫ్ థాట్ దట్ బ్యాలన్స్ ఆఫ్ థాట్ ఆర్ దట్ ఆనెస్టీ ఆఫ్ థాట్ దాన్ని తప్పేసి రోజుకో విధంగా పూటకో విధంగా పరుగులు తీయకుండగా దట్ ఆనెస్టీని దట్ ఇంటిగ్రిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూడండి ఇక్కడ చెప్పిన భక్తి యోగం ఏమంటే జగద్రూపముగా ఈశ్వరుని దర్శించుతారు అది ఇక్కడ చెప్పిన భక్తిలో భగవాన్ ఎవడమహర్షి అంటారు అష్టమూర్తి భృద్ దేవ పూజనం అని మొదలు పెడతారు ఉపాసన గురించి చెప్తాం అష్టమూర్తి రూపంగా ఉన్న దేవుణ్ణి పూజించుటయే భక్తి అని చెప్తారు ఏమిటి అష్టమూర్తి అన్నా విశ్వరూపం ఉన్న ఒకటే మన్న మీరు అష్టమూర్తులు తీసుకుంటే పృథ్వీ తేజ వాయు ఆకాశ సూర్య చంద్ర జీవ జీవుడు అంటే అయితే నేను మొత్తం సృష్టి అంతా కవర్ చేశారు కాబట్టి అటువంటి విశ్వరూపుడైన ఈశ్వరుని ఎందు మనస్సును చేయుట అనే భక్తి యోగము చెప్పబడినది అయితే ఓ శంక ఏమన్నా మీరు అద్వైత తత్వాన్ని చెప్తారు కదా అద్వైతం ప్రకారం ఆత్మరూపంగానే ఈశ్వరుడు ఉన్నాడు కదా మళ్ళీ మీరు ఈ భక్తుడనేవాడు ఈశ్వరునిపై మనస్సును చేయుట అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటారేమో అద్వైత ఆత్మతత్వం ఉంది అది అనుభవానికి రాని వాడి గురించి చెప్తున్నాను అతను చ ఆత్మేశ్వర భేదం ఆశ్రిత్య వీడు జీవుడు ఆయన ఈశ్వరుడు ఈ జీవుడు అంతఃకరణమును అదే మన చిత్తమును ఈశ్వరునిపై ఏకాగ్రం చేయవలను అని మనం మాట్లాడుతున్నప్పుడు ఆ జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని అంగీకరించాలి కదా మీరు ఎత్తించి భేదాన్ని అంగీకరించకపోతే మీరు ఇది ఎలా చేస్తారు ఎత్కించిత్ భేదాన్ని అంగీకరించాలి ఎత్కించి దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ భేదం అక్కర్లా ఎత్కించిత్ భేదాన్ని అంగీకరించి ఇదిగో భక్తుడు ఈయన ఈశ్వరుని ధ్యానం చేసుకున్నాడు ఈ భేదం ఎలాంటిదంటే మన వాళ్ళు పండగలు చేసుకునేప్పుడు అన్నం వారుస్తారు పూర్వం వారిచి వారు ఇంకా ఇప్పుడు కూడా వారుస్తున్నారేమో అది తెలియదు అన్నం వారుస్తారు అన్నం వారిచి కొంచెం బియ్యం అన్నం వడ్డేస్తారు పెద్ద అడ్డ అడ్డగిన్నెలో అడ్డటి గిన్నెలోనో అడ్డగిన్నెలోనూ వండేస్తారు రెండు షార్ల బియ్యం వండేస్తారు వండేసి దాంట్లో సగం పులిహోర కలిపేస్తారు సగమో వన్ థర్డ్ పులిహార కలిపేస్తారు అంటే పులిహోర పోపు అవి ఉంటాయి పసుపు వేసేయటం నూనె వేసేయటం పోపు వేసేయటం చింతపండు పులుసు వేసేయటం బాగా కలిపేయటం అది పులిహోరైపోయింది ఇంకో వన్ థర్డ్ పాయసం పాయసం అంటే దాంట్లో బతికించిన పాలు పోసేసో ఇంత పంచదార పోసేసి కలిపి శుభ్రంగా కలిపిస్తే పాయసం మిగిలింది అన్నం ఇప్పుడు ఇప్పుడు ఏమిటి చేశారో ఏమిటి చేశారేమిటి పులిహారం చేసాం పాయసం చేసాం అన్నం కూడా వండి వండిస్తున్నాం కూర ఒకటి ఉండాలేమో ఇంకేం చేస్తారు అని మీకు ఇప్పుడు మూడు ఐటమ్స్ వచ్చేటి ఎక్కడి నుండి వచ్చే మూడు ఐటమ్స్ వేరేనో త్రీ ఐటమ్స్ ఒకే ఐటమ్ నాకు తెలిసి ఒకే ఐటమ్ ఉంది వేరేనో త్రీ ఐటమ్స్ ఉంది అది రూపాన్ని మార్చి మీరు త్రీ ఐటమ్స్ వస్తున్నారు అలాగే మేము కూడా భక్తి యోగపోలేదాని నిర్వహింపజేయట కొరకే ఆ చైతన్యానికే ఎత్కించెది భేదాన్ని ఆశ్రయిస్తాం ఆ చైతన్యానికే ఒక ముసుగు వేసి ఇదిగో వీడు జీవుడు ఆ చైతన్యానికే కొంచెం పెద్ద ముసుగు ఒకటి వేసి ఇది దేవుడు అలా ఎందుకు చేస్తున్నారంటే వీడు భేద దృష్టిలో ఉన్నాడు కాబట్టి వాడికి దృష్టికి తగ్గ భక్తిని బోధించడం కొరకాయ అలాగ ప్రోవిషనల్గా చేసాం ప్రోవిజనల్ సర్టిఫికెట్ అంటారు చూడండి ప్రోవిషనల్ భేదాన్ని ఆశ్రయించి ఈ భక్తి యోగాన్ని చెప్పడమైనది అంతే అంతేనా ఇంతవరకు చెప్పిన భక్తి యోగం అంతేనా అంటే ఒకచో మీకది చేత కాకపోతే అసమర్థోసి ఒకవేళ అంత భక్తి యోగాన్ని ఈశ్వరునిపై చేతస్సమర్పణము చిత్తమును సమర్పించుట ఈశ్వరుడు విశ్వరూపుడై ఉన్నాడు నా ముందు అని ఆ స్థాయి వరకు మీరు భక్తిని చేయలేకపోతే ఏమేమి చింత చేయాల్సిందేం మీరు ఈశ్వరార్థం కర్మానుష్ఠానం చేయండి మీరు ఈశ్వరు మత్కర్మ కొర కర్మలను చేసుకోండి ఈశ్వరుని కొరకు కర్మలను చేయుడు ఈశ్వరుని యొక్క కర్మలను చేయుడు ఒకవేళ అది కూడా మీకు జాత కాకపోతే కర్మఫల త్యాగమైన చేయుడు అది ఇంతవరకు చెప్పినదంతా సారం ఆ ఒక్క వాక్యంలో వచ్చేసింది ఇంతవరకు ఇది చూసి ఉన్నాము తరువాత అథైత దత్య శశక్తోసి ఇది అజ్ఞానకార్య సూచనాత్ నభేతదర్శిన అక్షరోపాసకస్ కర్మయోగ ఉపపద్యతే దర్శయతి ఇది సగుణోపాసన భక్తియోగం అయితే ఈ చెప్పడానికి ముందు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలోనే రెండే శ్లోకాల్లో నిర్గుణోపాసనని కూడా చెప్పాడు నిర్గుణోపాసన అంటేదేమి సో అక్షరోపాసకుడు సో అక్షరోపాసకుడు కోటస్థమలం ధ్రువం అనే ఆ శ్లోకం మనం చూసాం ఈ అక్షరోపాసకుడు వీడికి కర్మయోగంతో సంబంధం ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే ముందు అక్షర పరబ్రహ్మను ఆత్మస్వరూపంగా అనుసంధానం చేసేటువంటి జ్ఞానిని ముందు అక్కడ ప్రస్తావించారు ప్రస్తావించి చూడవయ్యా ఏకారణం చేతనైనా నీకు అక్షరపర బ్రహ్మోపాసన నీకు అది అనుకూలం కాదు ఎందుకంటే నీవు భేద దృష్టిలో ఉన్నావు కనుక అక్షరపర బ్రహ్మోపాసనలో భేద దృష్టి ఉండదు తాను ఆత్మస్వరూపుడుగా తాను బ్రహ్మ బ్రహ్మానుసంధాన పరుడై ఉంటాడు అహం బ్రహ్మాస్మి సోహం అనే అనుసంధానం శివోహం అనే అనుసంధానంలో ఉంటాడు అక్షరపర బ్రహ్మోపాసకుడు వాడు వాడికి ఈ భేదమును ఆశ్రయించి ప్రవర్తిల్లే భక్తియోగము మనస్సుని దేవుడిపై నిలబెట్టుట అనే భక్తి యోగము అది జాతకాకపోతే దేవుడి కొరకు కర్మలను చేయుట ఇదంతా కూడా ఆ ప్రసక్తమే కాదు దాట్ రెలవెంట్ టు హిమ్ కాబట్టి ఈ కర్మయోగము అనేది ఎక్కడొచ్చింది వచ్చింది చతుర్థపక్షం కర్మఫల త్యాగమే కర్మయోగం ఈ చతుర్థపక్షమైనటువంటి కర్మయోగము ఆ అక్షరపర బ్రహ్మోపాసునికి అన్వయిస్తుందా అన్వయించదు అది చాలా తేలికగా మనకి స్పష్టమవుతోంది ఎందుకంటే కర్మయోగం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ముందు అక్షరపరబ్రహ్మ నిష్ట జ్ఞానయోగము అది కొంచెం కష్టపరిపించినప్పుడు భక్తి యోగము ఎత్కించి భేదాన్ని ఆశ్రయించి భక్తి ఆ భక్తి అంటే చేతస్సుని చిత్తమును ఈశ్వరునిపై నిలుపుట అది కూడా మాకు సుతరాము చేతనవటం లేదు అన్నప్పుడు కర్మయోగం కాబట్టి ఆబ్వియస్లీ ఈ కర్మయోగం అనేది ఆయనకి కాదు ఇప్పుడు దారాసింగ్ ఉన్నాడు మంచిది ఇప్పుడు ఉన్నారో లేదో ఉంటే నేను దారాసింగ్ అంటే ఆయన మంచి పహిల్వాన్ అనే దృష్టితో చెప్తున్నాను వస్తాదు దారాసింగ్ ఉన్నాడు ఆయన చక్కగా మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు ఏదో పుష్టికరమైన ఆహారం ఏదో ఉంటుంది కదా అవి పాలు మొదలైనవి తీసుకుంటాడు ఆయన ఇప్పుడు వీడున్నాడు వీడి ఈ మధ్యనే చికెన్ గునియా ఏదో వచ్చింది కాబట్టి అంత అంత అరిగి తిన్నా అరిగించుకోలేడు అంటే ఇప్పుడు మరి దారాసంగికి పెట్టి ఫుడ్ వీడికి పెట్టచ్చా పెట్ట ఇది అరగదు ఇంకొకడు ఉన్నాడు ఈవేళే జ్వరం వచ్చా ఐదు రోజులు లంఘనం చేసి ఈ వేళ పచ్చని తింటున్నాడు వాడికి వీడికి పెట్టి ఫుడ్ కూడా పనికిరాదు వాడికి వాడికి జావ కాసి ఇస్తే వాడు తాగి ఆ రోజుకు విశ్రాంతిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ఇప్పుడే జ్వరం పడి ఈరోజే పచ్చని తింటున్న వాడికి ఇచ్చే జావ అది దారాసింగి గారికి కూడా ఇవ్వండి ఆయనకి బలంగా ఉపయోగపడుతుందని ఇస్తారా అలాగా కాబట్టి ఈ కర్మయోగాన్ని తీసుకెళ్ళి అక్షర పరబ్రహ్మోపాసుని మెత్తిమీద పెట్టే ప్రయత్నం మీరు చేయవద్దు శంకరులు వివేకాన్ని చూపిస్తున్నారు ఏ సందర్భం దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి తథా కర్మయోగిన అక్షరోపాసనానుపపత్తి దర్శయతి భగవాన్ వీడు కర్మయోగ ఉన్నాడు వీడు కర్మయోగ్ అంటే ఎక్కడున్నాడు చతుర్థపక్షంలో ఉన్నాడు ఏమిటి చతుర్థపక్షము చూడు ఆత్మేశ్వర భేదాన్ని అంగీకరించి నీవు నీ చిత్తమును ఆ పరమాత్మపై నిలుపు అని చెప్పారు అయితే నా వల్ల కాటం లేదండి ఈ చిత్తం నేను చెప్పిన మాట వింటర్లేదు ఓకే నువ్వేమీ చింత చేయకయా అభ్యాసయోగాన్ని అనుష్ఠించు అని చెప్పారు అంటే అభ్యాసయోగం కూడా నా వల్ల కావట్లేదు మహాశయ అన్నాడు అంటే పోలేవయ్యా నీవు మత్తరముడుగా ఉండి మత్తర్మకృత్తు అగుము అని చెప్పారు అని చెప్తే అయా పెలాడలు గలవాడిని అన్ని కర్మలు దేవుడి కోసమే చేస్తే ఈ కుటుంబాన్ని వాళ్ళు పోషిస్తారు మన లౌకర్మలు కూడా ఉంటాయి కదా మరి నేను మత్కర్మ తృప్తి కూడా కాలేనండి ఏదో పొద్దున్నో ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు మత్కర్మ చేయగలుగుతా కానీ పొద్దుస్తమానం మత్కర్మ ఏ చేస్తూ కూర్చుంటే నాకు రోజు గడవదు అంటాను పోన్లేవా నువ్వు మత్కర్మ పొద్దున్న ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలే చేయి మిగిలిన రోజంతా నీ సొంత కడ పనులే చేసుకో కానీ కనీసం కర్మఫల త్యాగము చేయి అది చేయి అది చేస్తాను ఓకే నువ్వు చతుర్థపక్షంలో ఫిట్ అవుతావమ్మా ఆమె ఫిట్ అవుతాను అయితే నువ్వేం చేస్తావంటే అక్షర పరబ్రహ్మ నిష్ట కూడా కలిగి ఉండు అని చెప్పారనుకోండి సలహా అది ఎలా ఆ సలహా అరే అది కుదరదు ఇది కుదరదు ఇది కుదరదు అని చతుర్థ పక్షంలో వాడు కర్మహురత్యాగం చేసి వాడిని పట్టుకుని నువ్వు అక్షర పరబ్రహ్మ నిష్ట కలిగి ఉండు చెప్తే అది యుక్తియుక్తంగా లేదు కదా కాబట్టి అక్షర పరబ్రహ్మోపాసకుణ్ణి నువ్వు కర్మయోగం చెయ్యి అని చెప్తే అది దారాసింగిని కొర్రజాల తాగమన్నట్టుగా అది బాగులేదు ఈ కొర్రజాల తాగేవాడిని నీవు మంచి పుష్టికరమైనటువంటి బాదాము మొదలైనవి వేసినటువంటి పాలను కాచుకుని తాగు అని చెప్పినట్లయితే వీడికి అనారోగ్యం చేస్తుంది కాబట్టి అక్షరపరబ్రహ్మోపాసడికి కర్మయోగము యుక్తియుక్తము కాదు కర్మయోగా అనుష్ఠించే చతుర్థపక్షం వానికి అక్షరపరబ్రహ్మోపాసన తిట్టుబాటు అవదు ఆ తేడాని మీరు గమనించాలి ఇప్పుడు అడుగుతారు ఏమంటే అద్వైతం అన్నావు కదా మొన్న నువ్వు దేవుణ్ణి ఎందుకు పూజ అంటే ఇప్పుడు అర్థమైనా ఎందుకు పూజేస్తున్నాడు మీకు తేడా స్పష్టమైంది కదా తే ప్రాప్వంతి మామేవా అక్షరోపాసకా కైవల్యప్రాప్త స్వాతంత్ర్యముక్వా ఇతరేషాం పారతంత్ర్యం ఈశ్వరాధీనతా దర్శితవాన్ కామహం సముద్ధర్త ఇది శంకర భాష్యాన్ని కొంచెం ఓపికగా మీరు అర్థం చేసుకోవాలి ఈ భాష్యని దాకేసిస్తే మనం భక్తలక్షణాల్లో పడిపోతాం కొంచెం ఓపిక పట్టాలి సో ఇప్పుడు స్వాతంత్ర్యము పారతంత్ర్యము రెండు ఉంటాయి స్వాతంత్ర్యము అంటే ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ పారతంత్ర్యము అంటే డిపెండెన్స్ సబ్సెరియన్ ఇంకొకటికి అనుకూలంగా ఇంకొకటి చెప్పు చేతల్లో ఉండుతా దాన్ని పారతంత్ర్యము అంట స్వాతంత్ర్యము ఇప్పుడు మన స్వాతంత్ర్య సంగ్రామం మహాత్మా గాంధీ గారు చేసిన సంగ్రామాన్ని మీరు తెలుగులో చదివినట్లయితే హిస్టరీ మనం పరతంత్రులుగా జీవించడానికి వీరలేదు మాకు స్వతంత్రం కావాలి స్వత స్వతంత్రము నా జన్మ హక్కు అని ఇలాంటి మాటలు విన్నారుగా మీరు అనుగో ఆ స్వాతంత్ర్యమే స్వతంత్రము అని సంస్కృతంలో అందరం స్వతంత్రుడు అంటారు ఆ స్వతంత్రుని యొక్క ధర్మము స్వాతంత్ర్యము పరతంత్రుడు పారతంత్ర్యము ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర డబ్బు పుష్కలంగా ఉండేది ఆయన ఏమంటాడంటే నేను బిజినెస్ పెట్టుకుంటాను కాదండి మీరు ఉద్యోగం చేయండి నాకు ఉద్యోగం ఎందుకు నా ఉద్యోగం అవ్వదు నేను బిజినెస్ పెట్టుకుంటాను నేను ఇంకో పది మంది ఉద్యోగం ఇస్తాను అంటాడు వాడిని ఏమంటారు స్వతంత్రుడు అని అంటాడు డబ్బు లేదు పూట గడవదు డబ్బు సంపాదిస్తే కానీ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవడు పొయ్యిలో పిల్లి లేవడం అంటే తెలుసు కదా ఒక తెలుగు ఎక్స్ప్రెషన్ అది ఓకే కాబట్టి వాడు సంపాదించాలి సంపాదించాలంటే నేను స్వతంత్రంగానే ఉండాలి తప్ప నేను ఇంకొకటి చెప్పిన మాట విన్నాను అన్నాడనుకోండి ఇలాగా వాడు బిజినెస్ పెట్టుకునే పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను వాడు అంటే పర్వాలేదు ఎందుకంటే వాడు పది మందికి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉండి వాడు అనొచ్చు కానీ వీడు నేను ఇంకొకటి చెప్పిన మాట విన్నాను అలాగైతే ఉద్యోగం చేస్తాను అలాంటి ఉద్యోగం అక్కడైనా ఉంటుందో సృష్టిలో ఉండదు కాబట్టి వీడు ఏం చేయాలి స్వంతంగా బిజినెస్ పెట్టుకునేటువంటి ఆర్థిక స్థితి లేనప్పుడు ఇంకొకళ్ళ దగ్గర చేసి చేరి వాళ్ళ దగ్గర పని చేయాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలి వాళ్ళకి నచ్చుబాటు విధంగా చేయాలి చేసి తన ఉద్యోగాన్ని తాను కాపాడుకోవాలి అది వాడు చేయాలి స్వతంత్రంగా బిజినెస్ పెట్టుకునేవాడు స్వతంత్రంగానే ఉంటాడు ఇప్పుడు ఈ అక్షరపర భేద దృష్టి గలవాడు పరతంత్రుడు నీకు అర్థమవుతున్న పాయింట్ దేవుడికి భక్తుడికి కనెక్షన్ అది భేద దృష్టి గలవాడు పరతంత్రుడు నువ్వు భేదమే సత్యం నీకు అనుభవానికి ఏమొస్తుంది భేదం వస్తుందా భేదం భేదం వస్తుంది సరే అయితే అదిగో నీవు పరిచ్ఛిన్నుడవు సకల జగత్తుని శాసించేటువంటి ఈశ్వరుడు ది హయ్యెస్ట్ పవర్ మీ పవర్ చాలా తక్కువ ఈశ్వరుడు హయ్యెస్ట్ పవర్ మీ జ్ఞానము తక్కువ ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన చెప్పు చేతుల్లో ఉండు దాన్ని భక్తియోగము అంటారు కావండి నేను బ్రహ్మను పరబ్రహ్మస్వరూపుడను అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వాడు ఎవరి చెప్పు చేతుల్లో ఉంటాడు అసలు రెండో తత్వమే లేదు ఉన్నది ఒకటే ఆత్మన్నప్పుడు ఇంకో చెప్పు చేతుల్లో ఉండేదే లేదు దట్ ఈజ్ ద హైయెస్ట్ పెనకిల్ ఆఫ్ ఫ్రీడ అది స్వాతంత్ర్యం దానికి స్వరాజ్యము అనిపారు స్వరాట్ తనే బ్రహ్మ తనే రాజన్నట్టుగా స్వరాట్ తనే బ్రహ్మ అది జ్ఞానము తను బ్రహ్మ కాదు తను పరిచ్ఛిన్నుడైన జీవుడు కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క చెప్పు చేతల్లో నేనుండి నేను కృతార్థం నవ్వాలి అది భక్తియోగం ఎత్కించి భేదాన్ని ఆశ్రయించి ఉండేది కాబట్టి ఈ రెండింటి తేడాన్ని మనం ఈ భక్తి యోగం అనే చాప్టర్లో స్పష్టంగా చూడచ్చు ఈ అక్షర పరబ్రహ్మోపాసకల గురించి చెప్తా తే ప్రాప్తువంతి మామేవాళ్ళు ఆ అక్షర పరబ్రహ్మోపాసకులు నన్నే పొందుతారు దాంట్లో ఇంక మళ్ళీ అసలు సందేహమే ఎక్కర్లేదు పైగా వాళ్ళు ఆ కైవల్యమును పొందుతారు కైవల్యము అంటే తాను తప్ప ఇంకేదీ లేదు ఆత్మయే ఉన్నది జగత్తు ఆత్మాంతర్గతం అవుతుంది బ్రహ్మ కూడా ఆత్మ కంటే అభిన్నంగా ఉంటుంది దాన్ని కైవల్యము అంటారు కేవల కేవలహ అహమస్మి అహం సర్వం అస్మి అహం బ్రహ్మ అస్మి ఈ జగత్తుకు అధిష్టానం కూడా నేనే అంటే ఇంకా రెండోది లేదనమాట దాన్ని కైవల్యము కేవలుని యొక్క ధర్మము కైవల్యము అటువంటి అక్షరోపాసకులు ఆ కైవల్యాన్ని పొందుతారు ఎవళ్ళు ఇస్తారు కైవల్యాన్ని వాళ్ళకి ఎవళ్ళలో తీసుకొచ్చి పడుగు తిను నీకు మోక్షం వస్తుందని అలా ఏమైనా ఇస్తారా ఎవరిచ్చిది వాళ్ళు అక్షర పరబ్రహ్మస్వరూపులే శివోహం అన్నప్పుడు ఇంకా ఇంకోహళ్ళు ఇవ్వడం వీడు తీసుకోవడం అనే ప్రసక్తే లేదు వాళ్ళు స్వతంత్రులు శివోహం చేతగానివాడు ఏం చేయాలి నమశివాయా శివోహం చేత కానివాడు నమశివాయాలు నమశివాయ అంటే అర్థం ఏమిటి నేను శివుని కొరకు నమస్కరిస్తున్నాను అంటే శివుడు సర్వ సర్వోత్కృష్టుడు నేను అల్పుడను నేను పరతంత్రుడను శివుని యొక్క అదుపాజ్ఞలలో మన మనుగడ నడిపించేవాడను అని స్పష్టమవుతోంది కదా ఇది పరతంత్రత పారతంత్ర్యం పర అంటే ఈశ్వరుడు ఈశ్వరునికి అధీనుడై ఉండుట అప్పుడు ఏమవుతుంది అలా కనుక ఈశ్వరుడికి పరతంత్రంగా ఉంటే ఏమవుతుంది దేశామహం సముదత్త మృత్యు సంసార బంధన మనం చూసాం వాళ్ళని ఆ ఈశ్వరుడు పైకి తీసుకొస్తాడు మరి అక్షరపరబ్రహ్మోపాసకులను తీసుకురావడానికి వాళ్ళని తీసుకురాక్కర్లేదు ఎందుకు తీసుకురాక్కర్లేదు వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగానే ఆ శివుని విలి నిమగ్నులై ఉంటారు ఇది ఎలాగంటే ఒకడికి స్టేట్ ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినాయి ఇంకొకటికి ఎంసెట్లో ముప్పై నాలుగు వేల ర్యాంక్ వచ్చినాయి ఇప్పుడు ఇద్దరు కాలేజీకి కౌన్సిలింగ్కి వెళ్ళాలి కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు ఏం చేయాలి ఎవరిలో పట్టుకోవాలి ఎవరిలో తీసుకెళ్ళాలి ఏదైనా సలహా సంప్రదింపులు చేయాలా లేకపోతే ఎవరి దగ్గరైనా కోచింగ్ తీసుకోవాలా కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు కోచింగ్ ఉంటుంది తీసుకోవాలా మీరు రికమెండేషన్ ఏమైనా పట్టుకు వెళ్ళాలా లేకపోతే డొనేషన్ కట్టడానికి ఒక పది లక్షలు మూట పట్టుకు వెళ్ళాలా ఏమక్కర్వాడు చేయాల్సిందల్లా కౌన్సిలింగ్ సెంటర్లోకి నడిచి వెళ్ళిపోవడం నెంబర్ ఫస్ట్ నెంబర్ వాడినే పిలుస్తారు అలా వెళ్ళిపోయి ఏమండి మీకు ఏది కావాలి నేను ఫలానా యూనివర్సిటీలో ఫలానా కాలేజీలో ఫలానా సబ్జెక్టు చదువుతాను అని చెప్తాడు చెప్పిన వెంటనే టక్ టోట్ చేసుకుని వెళ్ళి రండి సార్ థ్యాంక్ యూ ఇదిగో మీ అడ్మిషన్ కాగితం అని కాగితం బయటికిచ్చేస్తారు ఇలాంటి అనేవి వచ్చేసే ఈ ముప్పై నాలుగు వేల ర్యాంక్ వచ్చిన వాడు ఎలా ఉంటాడు ఎవరినో పట్టుకోవాలి డొనేషన్ డబ్బులు పట్టడానికి సిద్ధపడాలి రికమెండేషన్ చేయాలి మరొకటి చేయాలి మరొకటి చేయాలి వీళ్ళు పిలక పట్టుకుని ఎవరో తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చోబెట్టాలి కదా కాబట్టి అక్షరోపాసకుడు స్వతంత్రములగా మోక్షప్రాప్తిలో కూడా స్వతంత్రులే మనము భక్తిగాలను అనుష్ఠించే సందర్భంలో మన పిలక పట్టుకుని పైకి లాగి ఆ సంసార సముద్రం నుంచి పైకి లాగి మన మోక్షానికి తీసుకుపోయేటువంటి పూచి ఈశ్వరునిపై ఉంటుంది అతడా కాబట్టి భేదర్శి భేదపూర్వకంగా భక్తి చేయువాడు కూడా పరతంత్రుడై ఉంటాడు కేవలము అభేదర్శి మాత్రమే స్వతంత్రుడుగా ఉండు ఇదొక విలక్షణమైన ప్రతిపాదన తప్పక తెలుసుకోగలిగినటువంటి ప్రతిపాదన అదే కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎది ఈశ్వరస్ ఆత్మభూత తేమ అభేదర్శివాత్ అక్షరూపా ఏ తే ఇది సముద్ధరణకర్మవచనం తాన్ ప్రతి అపేచలం స్యాత్ ఈ అక్షర పరబ్రహ్మ నిష్ఠులు ఉన్నారే అంటే ఆత్మజ్ఞానులు వాళ్ళు వాళ్ళు ఈశ్వరుని యొక్క ఆత్మస్వరూపులే జ్ఞానీత్వాత్మైవమే మతం జ్ఞాని నా ఆత్మయే అని చెప్పి శ్రీకృష్ణుడు కాబట్టి ఈశ్వరుని యొక్క ఆత్మస్వరూపులే వాళ్ళు పైగా వాళ్ళ వాళ్ళ అక్షర పరబ్రహ్మ నిష్ట యొక్క లక్షణం ఏమిటంటే అభేదర్శిత్వాలు వాళ్ళు తమ స్వరూపాన్ని ఈశ్వరస్వరూపానికి అభేదాన్ని దర్శిస్తారు ఈశ్వరుణ్ణి ఆ విధంగానే దర్శిస్తారు నన్ను ఎవరో సత్సంగాల్లో ప్రశ్న అడిగారు ఈశ్వరుడు అనుభవం వచ్చు విధమెట్టిది అని అడిగారు అడిగితే ఈ సత్సంగంలో ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్ప చెప్తే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి క్రౌడ్ను చూసుకుని చెప్పాలి కదా సో చెప్పినట్లయితే దానిని స్వీకరించడంలో కొంత అని నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చినా మరి నేనేం చేయను రోకట్లో రోటిలో తలపెట్టి రోకటి పోటుకు వెరువనేలా అని తెలుగులో స్థానిక ఉంటుంది తల తీసుకెళ్ళి రోడ్లో పెట్టకూడదు రోడ్లో చిల్లు ఉంటుందిగా ఆ చిల్లులో తల పెట్టకూడదు అక్కడ పెట్టడం ఇంకెక్కడైనా మామూలుగా ఇలా ఉండాలి తప్ప దాంట్లో పెట్టకూడదు ఒకవేళ పెడితే రోతలి పడుతుంది జరిగి సిద్ధపడాలి సరే కానీ అని నేను సమాధానం చెప్పాను ఎలా సమాధానం చెప్పానంటే చూడండి ఈశ్వరుని యొక్క అనుభవం కదా మీకు కావాల్సింది ఈశ్వరానుభవము అంటే మీరు భిన్నంగా ఉండి ఈశ్వరుడు భిన్నంగా ఉండి ఆ ఈశ్వరుడికి మీరు ఒక పరిభాష చెప్పి ఏమిటా పరిభాష ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి ఓ చేతిలో కట్టి ఇంకో చేతిలో గద కొట్టుకుంటాడు పరిభాష ఒకటి చెప్పి కొట్టుపించి కిరీటం పెట్టుకుంటాడు అది ఇలాంటి పరిభాష ఒకటి చెప్పి ఇప్పుడు నాకు ఆ ఈశ్వరుడు అనుభవానికి రావాలి అంటే ఐసా అనుభవం నహి హోతాహే నహి హోగాభి అలాంటి అనుభవాలు ఏమి రావు ఒకవేళ వచ్చినా అది మీ మనస్సు కల్పించుకున్నాను స్వప్నంలో వచ్చిందండి నాకు అనుభవము అంటే అది మీ మనస్సు ఈ సంస్కారాన్ని మళ్ళీ తిప్పి స్వప్నంలో మనస్సు పెట్టుకున్నటువంటి ఒక రీలు చెప్పడమే తప్ప అలాంటి అనుభవమంటూ ఏమీ ఉండదు కాబట్టి అటువంటి ఈశ్వరానుభవం ఏమీ ఉండదు మరి ఇంకా ఎలా ఉంటుంది ఈశ్వరానుభవము అంటే ఈశ్వరునకు తన స్వరూపమును శోధన చేసుకుంటే నేను ఏమి అని తన స్వరూపాన్ని శోధన చేసుకుంటే అప్పుడు తన యథార్థ స్వరూపం వచ్చినప్పుడు ఆ ఆత్మానుభవంలో ఈశ్వరానుభవం అంతర్గతమై ఉండును అని నేను చెప్పాను అది గుర్తుకొచ్చి ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఈశ్వరులకు ఆత్మరూపులై ఉన్నారు ఈ వాళ్ళ అభేదర్శులు అభేదాన్ని దర్శిస్తూ ఉంటాం కాబట్టి ఆ జ్ఞానికి ఆ అక్షర పరబ్రహ్మకి అభేదమే ఆ అక్షర పరబ్రహ్మయే ఈ రూపంలో ఉన్నది కనుక వాళ్ళని అటువంటి జ్ఞానులను ఉద్దేశించి ఒక రమణ మహర్షిని ఉద్దేశించి ఆ భగవానుడు ఈ రమణ మహర్షిని ఉద్ధరించినాడు అని చెప్పుట ఏమీ బాగుండదు అది అపేషలము సార్ అది అవకతవకగా చెప్పినట్టవుతుంది తప్ప యుక్తియుక్తమైన వచనము మధురమైన వచనము కాబోదు